ఎంతోమంది పనివాళ్ళు అంతా మంచి పనివాళ్ళు ఎంతో మంది పనివాళ్ళు అంతా మంచి పనివాళ్ళు మడకను దున్నే మాదమ్మ కొడవలి పట్టిన కొండమ్మ ఎంతో మంది పనివాళ్ళు అంతా మంచి పనివాళ్ళు గుడ్డలు నీసే గురవయ్యా బట్టలు ఉతికే బాలమ్మ ఎంతోమంది పనివాళ్ళు అంత మంచి పనివాళ్ళు కుండలు చేసే కుమరయ్య పొలిమిలి ఎంతో మంది పనివాళ్ళు అంతా మంచి పనివాళ్ళు చెప్పులు కుట్టే చెన్నయ్య దుస్తులు కుట్టే మస్తాను ఎంతో మంది పనివాళ్ళు అంతా మంచి పనివాళ్ళు నేర్చే సాంబయ్య యంత్రం నడిపేయేసయ ఎంతో మంది పనివాళ్ళు అంతా మంది పనివాళ్ళు పనివాళ్లంతా సమానమే పనివాళ్లంతా సమానమే అని చెప్పేదే సమాజము